విస్మరణ తత్స్మరణ తత్ అన్న స్థితిలోను ఉన్నప్పుడే త్వం లేకుండా పోయింది అది కదా తత్వమశ మహావాక్యార్థం త్వం లేనిదని నిరూపించబడాలి నీకు నీకు అంటే ఇప్పుడు ఎవరెవరిని ప్రశ్నించాలి తనను తానే ప్రశ్నించుకోవాలి తనలో అజ్ఞానం ఎలా ఉంది అధ్యాస ఎలా ఉంది ఆభాస ఎలా ఉంది ఆకాశ నీలంగా అలాగా ఉంది అంతే రసాన్ని వర్ణాన్ని భేద దృష్టితో చూసాడు అనుకున్నాడు అంతా వచ్చేసింది ఆంతరిక జగత్తు వచ్చేసింది బాహ్య జగత్తు వచ్చేసింది అన్నీ వచ్చేసినాయి సమస్తం వచ్చేసి ఆ భేద దృష్టితో చూశాడు ఇప్పుడు దానికి వర్ణం లేదు నామం లేదు రూపం లేదు క్రియ లేదు కర్మ లేదు వికారిత్వం లేదు నాశనం లేదు అవినాశి అవర్ణం అరూపి అవికారి అజం ఇవేమీ లేకపోతే అది పుట్టలేదురా బాబు ఈ పుట్టలేదన్న మాట నోటితో చెప్తే కుదరదు నీకు నిర్ణయం అవ్వాలి అలా ఉంటే తప్పది అవ్వదు పెద్ద సమస్యది మిగిలినవన్నీ ఎన్నైనా చెప్పచ్చు దానికి రూపం లేదు రంగు లేదు రుచి లేదు వాసన లేదు అది లేదు ఇది లేదు అలా ఎలా లేదో చెప్తున్నావా ఎలా ఉద్దో చెప్తున్నావా ఉన్నదాని గురించి చెప్పడానికి ఈ తంటాలన్నీ నీకు తెలిసిన దానివన్నీ నిషేధించడానికే తంటాలన్నీ నీకు తెలిసిందంతా కాదంటే తప్ప నువ్వు అవతలకి వెళ్ళవు కాబట్టి ఇలా చెప్పే పద్ధతికి మార్మిక పద్ధతి అని పేరు మార్మిక భాష అని పేరు వేదాంతంలో విస్తారంగా వాడబడే పద్ధతి మార్మిక భాష అంటే చెప్పేదాని వెనకాల ఏదో ఉందన్నమాట చెప్తున్నది సత్యం కాదు ఇది లేదు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు ఇటు కొడితే అటు కొడితే ఇటు కొడితే ఎన్ని చెప్పు గురువు గారు ఎప్పుడూ అవునండి పూర్వం పెద్దలు మా చిన్నప్పుడు పెద్దలు మా తాతగారు కానీ మా ఆ తరం వాళ్ళు ఇవ్వెన్నో చెప్పేవాళ్ళు ఎన్నో నేర్చుకునే చెప్తే శాషన్ ఎప్పుడు అనలేదు అది కాదురా నువ్వు ఇది నేర్చుకో అనేవాడు ఇది నేను నా పడి రాత్రింపెళ్ళు తిప్పలు పడి అది చదివి చెప్తే ఆయన ఓ మాట తోటి ఇది కాదు కాని అది అనేవాడు అంతే ఇంకా మళ్ళా చెప్పేవాళ్ళు కాదు మళ్ళీ ఈసారి వెళతే మళ్ళీ చదువుకుని వెళ్ళటమే మా గురువు గారు కూడా అంటే నువ్వే నానా కష్టాలు పడి రాత్రిం పగళ్ళు కుస్తీ పెట్టి ఏదో దర్శనం పొంది ఓ తెలివి వచ్చి ఓ విషయం నిర్ణయం ఓ సమ ఓ కష్టపడి ఓ సాధన చేసి ఓ స్వాధీనపరుచుకుని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కుస్తీ పెట్టి రాని రాత్రిం జరిగిందండి అంటే ఆహా అలాగా చూద్దాంలే ధన్యవాదాలు ఇది చూద్దాంలే అంటే అర్థం ఏమిటి అవుననే కాదనే ఇది చూద్దాంలే అంటే అంటే అయిపోయినట్టే అక్కడికి అక్కడికి సున్నా మార్కులు వచ్చినట్టే మనకి సరే మళ్ళీ వచ్చేసేవాళ్ళం వచ్చేస్తే తర్వాత తెలియబడేది చూద్దాంలే అంటే ఏమిటో తర్వాత తెలియబడేది వారు ఎక్కడో ఉండేవారు మేమెక్కడో ఉండేవాళ్ళం ఏమిటి చూద్దాంలే ఏమిటి మీరు చూద్దాంలే అన్నారు చూద్దాంలే అన్నారు చూద్దాం లే చూద్దాం లేదు చుట్టు ఇది చూద్దాం లే చూద్దాం లే చూద్దాం ఇది చూద్దాం వరకు ఏ తెలివి ఉందో ఆ తెలివి అంతా పోయి పోయి తత్పరం పరమైన తెలివిలోకి ప్రవేశించేసేది ఎందుకని ఇప్పటి వరకు తాను ఏదైతే అనుకున్నాడో తాను ఏదైతే దర్శించాడో తాను ఏదైతే ఇలా ఉంది అలా ఉందని భావించాడో దాని అతీతంలోకి వెళ్ళడం అలా కావడల్లా దాని చేత పరిమితించబడిపోయాడు ఇప్పుడు ఆ పరిమితాన్ని పోగొట్టాలనుకోండి ఏమంటారండి పెద్దలు సరే చూసావు కదా సరే తర్వాత చూద్దాంలే చూద్దాంలే అంటే అక్కడ అర్థం ఏంటి తరువాత ఆ తరువాత నువ్వెప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి ఆ తరువాత తత్పరం దానికి అవతల ఏమంటే ఆకాశ నీలంగా ఉందా నల్లగా ఉందా దాని అవతల అది నీలంగా ఉండే నీకెందుకు నల్లగా ఉండే అసలు నీకు దానితో పని దివత్ చాలా కాలం అవస్థాత్రయంలో సాధకుడు పంచకోశాలలో ఆనందమయ కోశ అధిగమనం చేసేటప్పుడు ఈ సూత్రం వస్తుందండి మీకు ఎవరికి అంటే అంత దూరం అనుభవం ఉన్నవాడు ఉండొచ్చు లేకపోయి ఉండవచ్చు నిజానికి ఈ గగనమన్న విషయం ఆకాశానికి నీల ఉందా నల్లవర్ణం ఉందా నలుపా నీలమా అన్న గొడవ ఈ ఆకాశవర్ణం యొక్క సమస్య పరిష్కారం కావాలి అంటే ఆనందమయ కోశాన్ని ఎవడైతే దాడతాడో వాడికి తెలుస్తుంది అప్పటి తెలియదు అప్పటి వరకు ఎంతసేపు దీంట్లో కొట్టుకోవడమే ఈ ఆనందమయ కోశ అధిగమనం చేసేటప్పుడు ఈ సూత్రం ఉపయోగపడుతుంది అన్నమాట నిజానికి ఆత్మబోధలో ఆ అనుభవరీత్యా చెప్పాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కోశాన్ని అధిగమనం చేసేటప్పుడు ఎలాంటి నిర్ణయం ఉంటుందో అందులో ఈమిడి ఉంది అంతర్నిహితంగా అందుకని ఆత్మబోధ చెప్తున్నప్పుడు తన గురించి తానే చెప్తున్నట్టుగా గురువు బా అనుభవిస్తాడనమాట గురించి చెప్తున్నాడు ఎవరికో చెప్పల్లా